సీత సాదర శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమాన్ అస్మడాచార్యపంతా వందే గ్రు పరంపరా నారాయణం నమస్కృత్యరం చెైవరో దేవీ సరస్వతీన్యాసం తపో జయమదీరే దండోధ్యాయ ఆరంభం జతయ ఉపయా విష్టం అశ్రుపూర్ణాలేక్షణం విషీదంతమిదం వాక్యం ఉధుసూదన సంజయ వాచ సంజయుడు ఇట్లు పలికను అంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి క్రికెట్ కామెంటరీ రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టుగా చెప్తున్నాడు ఆ యుద్ధరంగంలో జరిగిందంతా అన్కోన్సేక్ హాల్ అనేది చూడండి సంథింగ్ లైక్ట్ ఆయన చూడగలుగుతాడు యుద్ధరంగంలో ఏముందో దూరదర్శనం దూరదర్శన శక్తి ఆయనకు వాళ్ళు పేరు చక్కటి పేరు దూరదర్శక ఆకాశవాణి సో యువర్ అండ్ నెహ్రూ సచ్ గుడ్ నేమ్స్ వర్ పుట్ దట్ ఈ ఎనీవే సో ఆ విధంగా ఆయన చూసేవాడు దూరదర్శన్ శక్తి ఆయనకి వ్యాసమహర్షి అనుగ్రహించాడు అది అలా మహాభారత గాథ సో ఆయనకు అన్నీ అలా కనపడుతూ ఉండేది అలా చూసి తాను చూసింది చక్కగా వివరించి చెప్పేవాడు సంజయ ఉవాచ పోసినట్లు చెప్పేవాడు తం తథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం ఇప్పుడు కనపడేది కొంత దానికి ఆ వ్యక్తి ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్ ఒకటి కూడా ఉంటుంది అశ్రుపూర్ణాకులేక్షణం తమ్ అంటే అర్జునుణ్ణి ఆ అర్జునుణ్ణి చూశాడు అర్జునుణ్ణి ఉద్దేశించి శ్రీకృష్ణుడు మాట్లాడాడు అని అక్కడ వాక్యం ఆ మాట అర్జునుడు సంజయుడు చెప్తున్నాడు కదా అశ్రు అంటే కన్నీరు పూర్ణ అంటే నిండిన ఆ కుల అంటే వ్యాకులమైన ఆకుల అంటే కొత్తగా అర్థం చెప్పింది ఏం ఈ పదాలు కొన్నింటికి అర్థం చెప్పడం కష్టం వ్యాకులమైన అంటే కళ్ళు వ్యాకులం అవ్వడం అంటే ఇటువంటి స్థిరంగా లేకుండా గిరగిరా తిరుగుతూ ఉండడం భరిమించటం లేకపోతే అష్టమానం మూతపడుతూ ఉండటం సరిగ్గా చూడకపోవడం అష్టమానం ఇలా ఒత్తుకుంటూ ఉండటం ఇదంతా కలిపి ఆ కులా సో గడబిడగానున్న అని అర్థం ఆకుల శబ్దానికి అర్థం గడబిడగానున్న ఇంకంతకంటే ఏం చెప్తాం వెరీ డిస్టర్బ్డ్ ఆకుల ఈ క్షణం చూపులు గలవాడు సో కళ్ళ కన్నీరు పెట్టుకుని ఉన్నాడు అర్జునుడు నేత్రము కండ కండ నుండి బుటబుట నీరు కారుచున్నది అశ్విని ఆకుల క్షణం అంతమతుకు స్పష్టంగా కనపడుతుంది సంజయుడికి ఇప్పుడు ఒకడు దుఃఖిస్తున్నాడు అనుకోండి దుఃఖానికి రెండు రకాలుగా మనం వ్యాఖ్యానం చేయొచ్చు అర్జునుడు చేతగానే తనం చేత దుఃఖిస్తున్నాడు అని చెప్పచ్చు దుర్యోధనుడు అయితే అలాగే చెప్పినాడు సో నిజానికి అర్జునుడు కూడా తనను తాను ఆ అంచనా వేసుకుంటాడు దగ్గర కానీ సంజయుడు మంచి హృదయం గలవాడు అంచేతను దుర్యోధనుడి యొక్క ఈ కన్నీటిని ఆయన పాజిటివ్ వ్యాఖ్యానం చేస్తాడు ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఏదైనా ఒక ఒక పరిస్థితిని కానీ ఒక పదాన్ని ఎవడైనా ఉచ్చరించినప్పుడు దాన్ని పాజిటివ్ గా చెప్పచ్చు నెగిటివ్ సో మన న్యూస్ మీడియా కొంతమంది యొక్క స్టేట్మెంట్స్ ని వాళ్ళ యొక్క ఇచ్చను అనుసరించి దాన్ని పాజిటివ్ గానైనా చెప్పగలుగుతారు నెగిటివ్ గానైనా అలా చెప్తూ ఉంటాం కూడా న్యూస్ మీడియాలో మనకు ఆ లక్షణం కనపడుతుంది అది వాడి యొక్క సంస్కారాన్ని బట్టి సో అలాగే ఇక్కడ సంజయుడు కూడా హీజ్ లైక్ ఏ న్యూస్ రిపోర్టర్ ఎందుకంటే అక్కడ జరిగిన దాన్ని ప్రత్యక్ష సాక్షి ఆంకోంగ్ లైక్ దాక్ ఎ న్యూస్ రిపోర్టర్ హీకు రిపోర్టింగ్ ఆర్ హీకు రిపోర్టింగ్ ఇన్ నెగిటివ్ వే అంశం కానీ సంజయుడు సహృవేయుడు కనుక దానికి పాజిటివ్ రిపోర్టింగ్ చేస్తున్నాడు ఏమని కృపయా ఆవిష్టం అర్జునుడు దుఃఖించటానికి కారణము మరొకటి కాదు అతనిలో ఉండేటువంటి దయాగుణమే కారణం అయ్యో వీళ్ళందరినీ కావలసిన మనం సంహరించడానికి కోనుకుంటున్నామే అనే దయాతిరేకం చేత దయాగుణము యొక్క ఉద్రేకం చేత కృప ఆవేశప దయాగుణము యొక్క ఆవేశము చేత అతను కళ్ళబు నీళ్ళు పెట్టుకున్నాడే కాని భయపడో చేతగాకో మనం ఇటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఇరుక్కున్నాం అనేటువంటి ఒక లోభం చేతనం మాత్రం కాదు దట్ ఈజ్ హౌ సంజయా లుక్స్ అప్పుడు కృప అనే పదము దీనికి రిలేటెడ్ పదం ఇంకొకటి ఉన్నది కృపాన్న కృప కృపాన్న ఈ రెండు పదాలు కూడా ఇక్కడే మనకు వస్తాయి అర్జునుడు తనని తాను గురించి నేను కృపను అని అతను చెప్పబోతున్నాడు అగర శాధిమాం ఏదో కార్పణ్య దోషోపహత స్వభావ అని చెప్పబోతున్నాడు తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నాలో ఈ కృపణత్వము అనే దోషం ఉన్నది కృపణత్వం అంటే ఎలాగో తెలుసునండి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్యకి పరిష్కారం మన కర్తవ్యం మనకి తెలుస్తూ ఉంటుంది కానీ కేటానికి భయం ఏదో కారణంగా దాన్ని కృపణత్వము అంటారు లోభిని కూడా కృపణుడు అనంట లోభం కేవలము లోభం అనేది కేవలము ధనము విషయంలోనే కాదు ఇంకా ఇతర విషయాల్లో కూడా లోభం ఉంటుంది ఉదాహరణకి ఒక వస్తువు మన దగ్గర ఉందనుకోండి ఇది ఎదురు వాళ్ళకి ఇచ్చే సందర్భం అనుకోండి వీడు ఇవ్వలేడు వీడి చేతిలో నుంచి దారి పడదాడు అలా పట్టు కూర్చుంటాడు ఈ లక్షణం చాలా మందిలో కనపడుతుంది దాన్ని కృపణత్వము అనంట ధనమ విషయంలో అయితే హై హి ఉన్నదే ఉన్నది ఏం చే సందేహం ధనం దగ్గరికి వచ్చే మనిషి దిగుసూ పోతాయి సో దట్ కైండ్ ఆఫ్ ఆసిక్ష్యూడ్ కూడా మనకి సమాజంలో కనపడుతుంది దానికి కృపణత్వము అలాగే తీవ్రమైన ఆసక్తి లాలసత్వం దాన్ని సంస్కృతంలోనే అంటారు తెలుగులో కూడా పదం మీకు అవగాహనకు రావచ్చు లంపతత్వము అని సంస్కృత పదవే లంపతుడు అంటే తనకు ఉన్నటువంటి ఏదో వ్యవస్థ ఉంటుంది ఏదో సమ్ అరేంజ్మెంట్ ఉంటుంది ధనం ఉంటుంది సమ్ సమ్ థింగ్స్ ఆఫ్ దాట్ ఏదో కొన్ని రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి వీటి ఎందు ప్రేమ ఉంటుంది ప్రేమ ఉండని వాళ్ళు ఎవరు కానీ వాటి చాలా తీవ్రమైనటువంటి ఆసక్తి ఇతర విషయాలను వివేకాన్ని కత్తిపుచ్చే ఆసక్తి అది ఉన్నప్పుడు వ్యక్తి తన ఎదుట కర్తవ్యం స్పష్టంగా కనపడుతూ ఉన్నా కూడా దాన్ని ఆచరించలేకపోతుంది ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అదే అతనికి స్పష్టంగా తన కర్తవ్యం తెలుస్తూనే ఉంటుంది యుద్ధరంగంలో నిలబడున్నాడు యుద్దం చేయడమే కర్తవ్యం ఇంకే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది బ్యారో సీట్ నుంచే చోటు రిలీజ్ అవడానికి ఎంతో టైం లేదు ఇంకే ఇప్పుడు దాని గురించి ఆలోచనే ఉంది ఏం చేయాలి అనే ప్రశ్నే ఉంది తనకి యుద్ధమే చేయాలి యుద్ధరంగంలో మరి ఏం చేస్తారు బోల్ చేస్తారు యుద్ధ రంగంలోనూ చేయాలి అయితే అసలు యుద్ధరంగంలో యుద్ధం యుద్ధరంగంలో యుద్దవీరుడు శత్రువు ఎదుర్కొండగా ఉండగా ఏమి చేయాలి అనే ప్రశ్న ఉదయించడమే ఆశ్చర్యం అవుతుంది అదే మరి దాన్నే కృపణత్వము అంటారు సో తన ఎందున్నటువంటి ఈ అవివేకాన్ని అర్జునుడు కృపణత్వము అని వర్ణించుకున్నాడు అయితే అర్జునులో ఉన్న ఈ లక్షణాన్నే సంజయుడు కృప అని వర్ణించాడు ఇది ఇద్దరి యొక్క మంచితనానికి సూచకం తన తనలో ఉండే దోషాన్ని నిర్మోహమతంగా అంగీకరించే లక్షణం ఆ ఆర్జవము అర్జునునిగా ఉంది వన్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ కరేజ్ ఇప్పుడు ఉదాహరణకి నాకు ఇవ్వాలని ఉందండి ధనం కానీ ఎందుకున్నా నేను ఇవ్వలేకపోతున్నాను ఇంకా నాకు ఆ లోభం మీద నేను విజయాన్ని సాధించలేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అలా చెప్పగలగడం చాలా కఠినమైన విషయం సో అర్జునుడు అలా చెప్పబోతున్నాడు కాబట్టి ఆ రకమైన రుజుత్ స్వభావం అర్జునులో ఉండేది అంచేతను అతడు తన మానసిక స్థితిని కృపణత్వము అని వర్ణించుకున్నాడు అయితే సంజయ్నియందు ఆ ఎదుటివాడిలో ఉండే సద్గుణాన్ని చూసి లక్షణం సంజయంలో ఇతనిలో లంపటత్వం లేకపోతే కృపణత్వం ఉన్నమాట వాస్తవం కావచ్చు బట్ అట్ ది సేమ్ టైం దయాగుణం కూడా ఉన్నది ఆ దయాగుణాన్ని అతను హైలైట్ చేసి కృపా అని వర్ణించారు సో రెండింటికి మూల మూలమైన ప్రాతిపదిక ద బేసిక్ స్టెమ్ ఇస్ సేమ్ కృపా కృపణ సో ఆ మానసిక స్థితిలో సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు కృప అవుతుంది తమోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు కృపణ అవుతుంది సో ఒకే మానసిక సిమిలర్ మెంటల్ యాటిట్యూడ్ సత్వగుణం యొక్క ఉద్రేకం ఉన్నట్లయితే దయారూపంగా ఉంటుంది అదే అదే అదే ఇమోషన్ దయా అనే ఆకారాన్ని సంతరించుకుంటుంది అట్ ది సేమ్ టైం ఆసక్తి అటాచ్మెంట్ ఉన్నట్లయితే అదే ఇమోషన్ ృపణ అనే స్థితిలో ఉంది సో తమో గుణం అయితే కృపణ సత్వగుణం అయితే కృప సో తృపయా విష్టం కృప అన్నది సత్వగుణ లక్షణం అని సంజయుడు అంచనా వేశాడు చాలా పాజిటివ్ రిపోర్టింగ్ చేశాడు అర్జునుణ్ణి ఇదే మనం స్టార్ న్యూస్ వాళ్ళకే వాళ్ళకి అప్పు చెప్పుకుంటే అధ్వాన్నంగా రిపోర్ట్ చేస్తాం నేను అది క్లియర్లీ సీట్ ది ఫెలో ఇట్ మిస్ రిపోర్టింగ్ అని నాకు స్పష్టంగా తెలుస్తుంది మీకు కూడా తెలుస్తూ ఉండి ఉండొచ్చు నాకు తెలుసు నేను చెప్తున్నాను వీడు మిస్ రిపోర్ట్ చేస్తున్నాడు అని స్పష్టంగా తెలుస్తుంది సో చాలా బ్యాడ్గా రిపోర్ట్ చేస్తాం పర్పస్ఫుల్గా పని కట్టుకుని మిస్ రిపోర్ట్ చేస్తాం అంచేతనే ఈ న్యూస్ పీపుల్తో మాట్లాడతారు వాళ్ళతో వాళ్ళు మాట్లాడతారు వాళ్ళతో మీరు మాట్లాడారంటే వాడు బ్యాడ్ రిపోర్ట్ చేశారు మాట్లాడే సందర్భం ఉన్నా వాళ్ళు ప్రెషరైజ్ చేసినా వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇంత ప్రెషర్ వాళ్ళకు ఉప్పు మీందంటే వెంటబడిపోయి మీరు ఊ అంటే ఊ అని ఆ అంటే ఆని దాన్ని కూడా రిపోర్ట్లు చేసేస్తా దాన్ని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసేసి నేను ఐ డోంట్ వాంట్ ఎంటర్ ఇన్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ లోకి ఎంటర్ అయ్యాను నేను ఈ పాఠం పోయి పొలిటికల్ సైన్స్ లో వచ్చి రైతు అందుకు నేను కంట్రోలింగ్ వైసీపీ సో సంజయ్ క్లీన్ రిపోర్ట్ సొంత కృపయావిష్టం అశ్ పూర్ణాకులేక్షణం విషీదంతం మీరు తెలుగులో వినుంటారు విషాదము మాట విషీదమంతం అంటే ఆ పదమే అర్జున విషాదయోగమే కదా అయితే విషాదము విషీదంతంలో చిన్న ఫరక్ ఉన్నది చిన్న తేడా ఉంది రిలేటెడ్ అయినా విషాదము అంటే సింపుల్ గా దుఃఖము వి సీదంతం విశేషమైన అంటే అర్జునుడు తన కాళ్ళ తాను నిలబడలేని స్థితికి వచ్చేశాడు చేతుల్లో ధనస్సుని అంబుల పొదురుని బుధాల మీద మొయ్యలేని స్థితికి వచ్చేసాడు వాటిని పక్కన బారేశాడు విసృజ్య సచరం చాపం అవి పక్కన బారేశాడు రథంలో కూలబడ్డాడు అంటే ఇంద్రియములు ఇంకా మనిషిని ఆ కాళ్లు చేతులు ఇంద్రియాలు మనిషిని నిలబెట్టలేకపోతున్నాయి ఈ స్థితి అప్పుడప్పుడు కలుగుతుంది ఎప్పుడు కలుగుతుందంటే ఫిజికల్ గానూ కలగచ్చు మెంటల్ గానూ కలగచ్చు ఫిజికల్ గా ఎప్పుడు కలుగుతుందంటే ఏదైనా సమ టాక్సిక్ సబ్స్టెన్స్ మీరు కడుపులో తిప్పేస్తున్నట్టు అవుతుంది అప్పుడు అది వాంతి అయిపోయి వమనం అయిపోయేదాకా కూడా మనిషి నిలబడలేడు హీ కెనాట్ స్టాండ్ అన్ హీ స్పీ నిలబడలేకపోతే అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉండొచ్చు టెన్ మినిట్స్ ఉండొచ్చు వట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ పీరియడ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పెయిన్ఫుల్ పీరియడ్ ఇటు అంతకంటే ఎక్కువ పెయిన్ ఉన్నది ఏమైనా ఇంకేమైనా ఉన్నాయో నాకు తెలియదు బహుశా పంకిత్నప్పుడు కూడా ఎక్కువ పెయిన్ ఉండదే అవ్వచ్చు బట్ దీస్ ఇస్ ఏ నొప్పిగా నొప్పే విలక్షణమైన నొప్పి సో దేని లక్షణం దాన్ని ఈ చక్కెర వచ్చినంత కడుపులో చిన్న చిన్నదాన్ని బట్టి వస్తుంది ప్రతిదీ అలా ఉరికే తినేసుకో ఉండకూడదు ఇప్పుడు సరైన కాంబినేషన్ లేదనుకోండి వాంతి వచ్చేస్తుంది అలా ఉరికే వీళ్ళు వాళ్ళు కూడా ఆయిల్ ఎక్కువ పప్పు వన్నంలోనే ఎక్కు వేసేసి పెరుగు వన్నంలోనేమో ఇంకొకటి వేసేసి దీన్ని కలిపేసి దాన్ని కలిపేసి ఇది తినేసి అది తినేసి ఇదొకలో ఐస్ క్రీమ్ తినేసి ఇదొక బజ్జీ తినేసి చేసేసి కడుపులో దేవేస్తుంది అందు దాంట్లో ఏదైనా టాక్సిక్ సబ్స్టెన్స్ లాంటిది పడిపోయిందంటే అది వాంటేనేదాకా కూడా మనిషి నిలబడలేకపోతాడు కుప్పకూలిపోతాడు కూర్చోలేడు ఇయర్స్ట్లో ఐ డౌట్ దీన్ని ఆ స్థితిని విషీదంతం అని వర్ణిస్తారు ఫిజికల్ అది మెంటల్ గా కూడా అలాగే మనిషికి మీరు వాడు తట్టుకోలేని వార్త చెప్పారనుకోండి అంటే వాడు ఆసక్తిని పట్టుకుంటుంది సంసార ఆసక్తి గట్టిగా లేనివాడిని ఏ వార్త చెల్లింప చేయలేదు ఆహో అలాగా అంటాడు కొంచెం దుఃఖిస్తే దుఃఖిస్తాడు హీ వింటేకి స్ట్రైడ్ కానీ చాలా కృపణుడు ఆ లంపటత్వం ఉన్నవాడికి వాడికి వార్త చెప్పారనుకోండి వాడు కుప్ప కూడిపోతాడు ఇప్పుడు ఒక ఫైనాన్స్ కంపెనీ అని చాలా ఫేమస్ కంపెనీ uh di di voyalla dcl dcl he is supposed to be one of the foremost in this society ichitilo sala mundu dcl ke parum vettu dantlo pettar dcl is closed adu teliyadani okaina avu ayi petti sala mundu rasinga vallu salava lasey lakhs lo pa lakshalo pokat mari ini pokatku meda velalonne but he has nilapalla eka kuppakundi poyi kala mundu needu pettasna ఆయన్ని మంచిని నీళ్ళు ఇచ్చి మొహం మీద నీళ్లు తల్లి నెట్టి తడిగుండవేసి అవన్నీ చేయాల్సి వచ్చింది ఆ వార్త వినేది దాన్ని విషీదంతం విశేషమైన స్థిదంతం ఇంద్రియములు తమ పటుత్వాన్ని కోల్పోయి మనిషి కుప్పకూలిపోతాయి ఆ స్థితిలో ఉన్నాడు అర్జునులు ఇదం వాక్యమువాచ మధుసూదన ఆ స్థితిలో ఉన్న అర్జును చూసి శ్రీకృష్ణుడు ఈ మాట్లాడుతున్నాడు మధుసూదన శ్రీకృష్ణుని మధుసూదన ఈ విశేషణాలకి స్వారస్యాన్ని చెప్తారు నిజానికి కొంతమంది అక్కడక్కడ స్వారస్యని చెప్తారు దాంట్లో ఉండే ఒక సిగ్నిఫికెన్స్ ఆ పదాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడిని చెప్పడానికి సడన్ మధుసూదన అన్న దేవకీపుత్ర అనొచ్చు అదే వాసుదేవ అనొచ్చు మధుసూదన అని అంటే ఏదో చందస్సు కోసం ఉన్నాడన్నది ఒక ఎక్స్ప్లనేషన్ అదే అది సందర్భ శుద్ధి గల ఎక్స్ప్లనేషన్ కాదు చందస్సు మరో రకంగా సరిపెట్టగల వ్యాస మహర్షి పది లక్షల శ్లోకాలు రాసిన వాడికి ఓ శ్లోకంలో చంద్రస్సు అడ్డు కాబట్టి ఛందస్సుని తీసిపారేయడం కాదు దాంట్లో ఏదో ఒక శ్లోభండి ఉండాలి అని ఆ విధంగా వ్యాఖ్యాతులు పరిశీలిస్తారు ఈ పరిశీలనలో కొంతమంది ఎంతో ప్రేమతో పరిశీలించి చాలా మంచి ఇన్నర్ విషన్ ఉన్న వాళ్ళు పరిశీలించారనుకోండి ఎన్నెన్నో గంభీరమైన అర్థాలను వాళ్ళు చెప్తారు కొంతమంది ఊరికే పరిశీలిస్తారండి ప్రతిదాన్ని ఊరికే సాగటేదేం కాకుండా ఏదో సూపర్ ఫీజ్ కొంత పరిశీలించే సూచేస్తారు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ పీపుల్ సో భాగవతానికి వంశధరాచార్యుడు అని ఆయన వ్యాఖ్యానం అవుతుంది వంశధరీయము అని వంశధరుడు అని రాసిన వ్యాఖ్యానం శ్రీధరుడు రాసింది శ్రీధరీయం వంశధరీయం శ్రీధరీయం పది పేజీలుంటే అదే లెవెల్లో అదే పాట భాగం భాగానికి ఆ భాగవత శ్లోకాలకి వంశధీర్యం ఒంబై పేజీలు ఉంటుంది పది పేజీ వంశ పుట్టన్ రేషియోలో ఉంటుంది అంటే ఇంకా వంశధరాచార్యుడు ఆ భాగవత శ్లోకంలో ఉండే ప్రతి పదాన్ని కూడా పీకి పాకం పెట్టేటంటారు అలాగ వ్యాఖ్యానం చేస్తాడు దేన్ని వదిలిపెట్టడు ఏ సంబోధన వదిలిపెట్టడు ఏ విశేషణాన్ని వదిలిపెట్టడు ఇక్కడ ఈ విశేషణం ఎందుకు వచ్చింది ఈ విశేషణాన్ని వ్యాస మహర్షి ఎందుకు వేశాడు అని అలాగా అంటే భాగవతం మీద ప్రేమ లాంటి అంత ప్రేమతో దాన్ని అధ్యయనం చేస్తాం నేను కూడా విద్యార్థులకి ఇండియాలో చెప్పను అమెరికాలో విద్యార్థులకు నేను చెప్తూ ఉంటా టెక్స్ట్ మీరు ఫాలో అవ్వండి నేను చెప్తా ఎందుకంటే ఈ అమెరికన్ విద్యార్ ఇండియాలో చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ ఈ సంస్కారం ఉన్నటువంటి లక్షణం అక్కడ అక్కడ సంస్కారం ఎలా ఉంటుందంటే టెక్స్ట్ ఇస్తాం అంతా వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ అమెరికన్ పీపుల్ కదా నెక్స్ట్ జెరాక్స్ తీసి పిన్ను కొట్టి వాళ్ళకి హ్యాండ్ అవుట్ అని అంటారు అసలు మీరు హ్యాండ్ అవుట్ ఇవ్వకపోతే అరే వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఇక్కడ హ్యాండ్అవుట్ ఏమి ఇవ్వరే అని వాళ్ళు ఆశ్చర్యపోతారు సో వాళ్ళకి హ్యాండ్అవుట్ ఇస్తారు హ్యాండ్అవుట్ లో ఉపనిషత్తు భాష్యం హ్యాండ్అవుట్ ఇస్కి హండ్రెడ్ పేజెస్ హ్యాండ్అవుట్ ఇస్కిదా హ్యాండ్అవుట్ ఇస్తే అది పుచ్చుకుని అది పక్కన పరస్తో తర్వాత ఇలాగ కూర్చోలేరు ఇలాగ కూర్చోలేరు వాళ్ళు వాళ్ళకి నడువు ఉంటే గానీ కూర్చోలేరు అమెరికాలో ఇలా కూర్చోవడం అన్నది కుదరదు ఇక్కడ కూర్చుంటుంది కానీ అక్కడ కుదరదు అసలు అధ్యాపంటే కుర్చీల్లో కూర్చుంటారు కింద కూర్చున్నా కూడా నేల లెవెల్ కుర్చీ తయారు చేసి దాంట్లో కూర్చుంటారు కాళ్ళు తీసేసి ఓ కుర్చీ ఇలాంటిది తయారు చేసి దానికి డిజైన్ చేసేసి పర్ఫెక్ట్ గా డిజైన్ చేసేసి మంచి పసుపు తయారు చేసి దాని కూర్చుంటారు ఇలాగే కూర్చుంటారు దర్జాగా కూర్చుంటారు తర్వాత కాళ్ళు ఎదకుండా పెట్టి కూర్చుంటారు అయ్యో కాళ్ళు ఎదురుకుండా పెట్టు కూర్చోడో వాళ్ళది వాళ్ళకి అసలు తోసదు కూడా అలా కూర్చోకూడదేమో అని కూడా తోసదు కాళ్ళు ఎదురకుండా పెట్టుకుంటా సో ఇంకా ఇంకా చెప్పాలి చాలా ఉంది అదండి సో వాళ్ళకి హ్యాండ్అట్ ఇస్తే పక్కన మారుస్తారు నెల రోజులు పాఠం రావడానికి వస్తారు నా దగ్గర నెల రోజులు సెలవు పెట్టుకుని మరీ వస్తారు వచ్చి కూర్చుంటారు నేను మొట్టమొదటి క్లాసులో ఏం చెప్తానంటే ఇదిగో ఈ యాటిట్యూడ్ మానేసి ఆ పుస్తకం మీకు ఇచ్చిన హ్యాండ్అర్ చేతిలోకి తీసుకోండి ఫస్ట్ పేజీ తెరవండి ఈ పై నుంచి నెల రోజులు కూడా అవర్ ఆఫ్టర్ అవర ఆఫ్టర్ అవర్ యు కమిట్ యువర్ సెల్ఫ్ టు ది టెక్స్ట్ మీరు టెక్స్ట్ కి కమిట్ అయితేనే మీకు గ్రౌండింగ్ వస్తుంది జ్ఞానంలో సూపర్ఫిషియల్ గా ఉపన్యాసాలు కాకుండా ఆ జ్ఞానంలో మీరు స్థిరత్వాన్ని సంపాదించాలంటే టెక్స్ట్ లో మీరు గ్రౌండ్ అవ్వాలి ఓ మహాత్మ నా దగ్గరికి పంచదశ అయిన వచ్చారు మంచి ఫస్ట్ క్లాస్ సాధు నిఖార్స్ అయినటువంటి సన్యాసి ఎవరో పంచదర్శి మా గురువు గారి దగ్గరికి వెళ్తే ఇలా సత్వదానందరూ హృశీకృష్ణుడు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళమని నా దగ్గరికి పోగ్గర రెండు నెలల నుంచి చదువుకున్నారని ఆయన నాతో ఏం చెప్పారంటే స్వామిజీ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వేదాంతం శ్రవణం చేస్తున్నా ఇరవై సంవత్సరాల నుంచి కానీ దురదృష్టవశాత్తు ఏనాడు టెక్స్ట్ చదవలేదు అని వేదాంత శ్రవణం చేస్తూ వేదాంత జీవనం గడుపుతో కూడా ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత నేను మీ దగ్గర వేదాంత పంచదశి పాఠం చదవడానికి వచ్చాను టెక్స్ట్ చదవకపోవడం అనే లోటు అలాగే ఉండిపోయింది దాంతో శ్రవణం చేయడమే కానీ టెక్స్ట్ చదవకపోవడం అన్నది లోటు శ్రవణం చేయడం టెక్స్ట్ బేస్డ్ శ్రవణం ఉండాలి దీనికి గాల్లో శ్రవణం చేయటం సో ఐ సెడ్ ఆల్దీస్ బికాస్ వ్యాఖ్యాతలు ఆ టెక్స్ట్ ని బాగా ప్రేమగా పరిశీలిస్తారు ఏ పదాన్ని విడిచిపెట్టారు ఇంకా భగవద్గీత అయితే చాలా లోతుగా చేస్తారు స్వామి రామశుక్రస్తి మహారాజ్ అని వీళ్ళందరూ ఉన్నారు భగవద్గీతని ఎంత దృఢంగా పరిశీలించేస్తారంటే చా ఎన్నిసార్లు వాడాడు ఎన్ని రకాల సంబోధనలు ఉన్నాయి ఏ సంబోధనకి ఎక్కడ ఉన్నది ఒక సంబ ఏ సంబోధన ఎన్ని ఎక్కువ రిపీట్ అయింది ఇంకా ఇలా మొదలుపెట్టి దాన్ని ఎంత తరువుగా చూసేస్తారంటే మొత్తం భగవద్గీత మీద అంత ప్రేమతో దాన్ని అధ్యయనం చేస్తారు అంచేతనే వాళ్ళకి ఆ గీతా సందేశం అలా కళ్ళకి కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది భగవద్గీత అంటే ఇంక అథారిటీ రామసు మహారాజ్ హీఈ్ లైక్ దాట్ హీఈ్ ఏ లివింగ్ మళ్లీ శ్రీకృష్ణుడు వస్తే కూడా ఆ శ్రీకృష్ణుడు కూడా ఒకటి రెండు కొత్త సంగతి చెప్పగల అంత పకద్బల్ అయిన జ్ఞానం సో మధుసూదన మధు అనే రాక్షసుని చంపినవాడు ఇంకేమిటి మధు అనే రాక్షసుని చంపడం ఏమిటి అంటే ఇదో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది మార్కండయ పురాణంలో దేవి మహాత్మ్యంలో ఉంది దేవి మహాత్మ్యం అంటే ఇట్ ఫేమస్ థింగ్ దానికి చండీ సప్తశతి అని పేరు సో మహర్షి పెట్టిన పేరు దేవీ మహాత్మ్యం అని చండీ సప్తశతిగా లోకంలో ప్రఖ్యాతి సో దాంట్లో ఉంది కథ వాళ్ళు ఇద్దరు రాక్షసులు మధు కైటభ వీళ్ళందరూ క్లీన్ రాక్షసులు ఇద్దరిద్దరు ఉంటూ ఉంటారు సో చండ ముండా మధు కైటభ ఈ ఇలాగ ఇంకా ఇలాగంటే పేర్లు ఇంకా శుభ నిశుంభ అదే గ్రంథంలో వస్తాయి ఇద్దరిద్దరు వాళ్ళు సో ఎందుకంటే ఇంద్రియాలు రెండు రెండు ఉంటాయి ఈ రాక్షసులు ఇంద్రియాలే పెద్దగంటే మరే సో ఈ మధు కైటభ మధు అంటే రాగము కైటభ అంటే ద్వేషము రాగద్వేషాలే రాక్షసులు మన మనల్ని పీడించేటువంటి రాక్షసులు రాగద్వేషాలే హృదయంలో శ్రీహరి ఉన్నాడు కానీ మనకి ఆ ఈశ్వరుని దర్శనం కాకుండా చేసేటువంటిది ఇగో ఈ రాక్షసులు రాగద్వేషంలోనే రాక్షసులు అక్కడ కథలో ఏమని చెప్పారంటే ఈ రాగద్వేషసులు అనే రాక్షసులు వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టేరు అంటే ఇది కథ కొంచెం కథలు ఇలాగే ఉంటాయి కొంత రొమాంటిక్ గా ఉంటాయి ఒకప్పుడు విడ్డూరంగా ఉన్నట్టు కూడా మీకు అనిపించవచ్చు విష్ణు కర్ణం అలోద్భూతమని చెవిలో గులిమి అని ఒక చిన్న సబ్స్టెన్స్ ఉంటుంది దాన్ని కర్ణం వలము అంటారు దాని నుంచి పుట్టేస్తారు విష్ణువు కర్ణమలమే మళ్ళీ ఇంకోహల్ల కర్ణమలం కాదు విష్ణువు గారి కర్ణమలం నుంచే పుట్టారు పుట్టి విష్ణువు గారి మీదే యుద్ధం మనం దీంట్లో ఈ మొత్తం కథంతా రూపకమే మెటఫరే ఎలాగంటే మనము చెవితోటి వింటూ ఉంటాం సమాచారం విని విని విని రాగద్వేషాలు నిర్మాణం చేసుకుంటాం అంచేతనే గాసిప్ గాసిప్ మీదకి మనస్సులాగుతుంది మీరు ఎప్పుడైనా గమనించట్లేదు గాసిప్ మీదకి మనసులాగుతుంది ఓ నలుగురు పెద్దవాళ్లు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు కబుర్లు చెప్పుకుంటుంటే నేనేదో పుస్తకం చూసుకుంటున్నా కొంచెం దూరంలో ఈ లోపల ఇద్దరు పిల్లలు వాళ్ళ దగ్గర కూర్చుని ఆ వాళ్ళు చెప్పి కబుర్లు అన్నీ వింటున్నారు కబుర్లు అంటే ఏంటి ఈడీ లాగా ఆయన లాగా అంటే ఇలాంటి కబుర్లే కదండి పది మంది కలిసినప్పుడు ఏవో సంఘటనలు జరిగితే దాని మీద పోస్ట్ మార్తం అనమాట సో ఉత్తరమీమాంస తర్వాతి కాలంలో చేసినటువంటి మీమాంస సో సో పెళ్లికి వెళ్లి ముందు చేసే మీమాంస పూర్వమీమాంస పెళ్లి నుంచి వచ్చేసిన తర్వాత మేమాంశం చెప్తారు మేమం ఇదో వారం రోజులు అదో వారం రోజులు ఇట్లా మాములుగా పెళ్లిళ్ళు అంటే వీళ్ళగే నడుస్తుంది సో ఆ మేమాంసం ఏదో చూస్తున్నారు ఈ పిల్లలిద్దరూ వింటున్నారు వింటుంటే వాళ్ళలో ఒకళ్ళు పిల్లలిద్దరిని గడిచి ఏ ఎందుకు పెద్దవాళ్ళ కబూర్లో మీకు ఎందుకు వేడికి చదువుకోండి అని చెప్పారు అంటే నేనన్నాను వాళ్ళిద్దరిని చదువుకోమని మీరు సలహా చెప్పారు అసలు మీరు మాత్రం ఎందుకు చేయాలి కాసేపు వైనా స్థాపిటం దూసం జపం నామన ఏదో ఒకటి పుస్తకం మీరెందుకు చేయకూడదు పని పిల్లలకు చెప్పిన సలహా అంటే పిల్లలకు మంచిది కాదు గాసిప్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ చిల్డ్రన్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ యూ కనుక ఆ గాసిప్ అనే దాని మీదకి మనస్సులాగుతుంది గాసిప్ లో ఏమవుతుంది మనకి వినటానికి సమాచారం వస్తూ ఉంటుంది సమాచారం వీడిలాగా వాడలాగా ఆమెలాగా ఈ మీలాగా అంటే మనకి మనకి మన సెల్ఫీల్లో వాళ్ళే వీళ్ళందరూ కూడా వాళ్ళ గురించి సమ్ స్పైసీ ఇన్ఫర్మేషన్ వస్తూ అది వింటూ అది వింటూ అంటే కోహ్ల మీద భాగం కోహల మీద ద్వేషం నిర్మాణం అవుతుంది సో విని విని విని ఈ మాటి గీతలో శ్రీకృష్ణుడు చోట అంటాడు స్థుతప్రజ్ఞ లక్షణాల ముందు ఏమంటాడంటే శృతి విప్రతిపన్న యదా నువ్వు శృతి విప్రతిపన్న విని విని విని అర్థం లేని సమాచారం అంతా బుర్రలో ప్రవేశపెట్టేవు అదంతా యథాతే మోహకలినం శృతి విప్రతి యథాతే మోహకలినం తదా స్థాస్యతి నిశ్చల మోహకలిలం అజ్ఞానము భ్రాంతి అనేటువంటి కల్మషాన్ని నీవు హృదయంలో నింపుకున్నావు చెగుల ద్వారా శృతి విప్రతి సమస్య అంతా వినికిడే కదండి మీరు చూసింది ఎంతండి వినికిడి జ్ఞానం ఎక్కువగానే మీరు చూసింది ఎంత చూసింది వన్ అయితే నైన్టీ వినికిడి కొన్ని శాస్త్రాలు శాస్త్రాలు వినికిడి జ్ఞానమే విన్నదే కానీ చూసింది అక్కడ స్వర్గం ఎప్పుడైనా చూసారా స్వర్గం మరి వినికిల్లోకి రాదు సో మరి నేను మీ గురిక దృష్టాంతం చెప్పారు యూ కెన్ గెస్ యువర్ సెల్ఫ్ దృష్టాంతం చెప్తే బాగుండదని నేను కొంచెం హెరిటేట్ చేస్తూ ఉంటా కొన్ని శాస్త్రాలు మొత్తం ఏ టు శ్రవణం విన్నదే ఇంకా దాంట్లో అంతకంట సారమే ఉండదు కాబట్టి శృతి విప్రతిపన్న విని విని విని విని ఈ మోహాన్నంతని కూడా మనస్సులో నింపుకుని రాగద్వేషాలు నింపుకుని ఉంటారు కాబట్టి విష్ణు కర్ణం మలోద్భూతం ఆ మాలిన్యం నుంచి పుట్టడం చెవి మాలిన్యం అంటే గాసిప్పనర్థం సో రాగద్వేషములు వాళ్ళు ఏమంటారంటే యుద్దం వస్తుంది విష్ణువుకి వాళ్ళకి యుద్ధం మనకి మన రాగద్వేషాలకి యుద్ధం ఐ టూ ఇట్స్ ఎ బ్యాటిల్ యు హెవ్ టు విన్ అగనెస్ట్ యువర్ సెల్ఫ్ అవుట్ సైడ్ ఏ బ్యాటిల్ లేదు మన హృదయంలో ఉన్న ద్వేషంతో రాగంతో మనం యుద్దం చేయాలి మనకి కొంతమంది మీద ద్వేషభావం ఏర్పడుతుంది ఆ ద్వేషాన్ని మనం పోగొట్టుకోవాలి విథౌట్ ఓవర్కమ్ ఇట్ ఆ ద్వేషం మంచిది కాదు ఇప్పుడు ఉదాహరణకి నేను పెద్ద మనుషుల గురించి మాట్లాడుకున్నాను అనుకోండి నాతో సమానమైన వయస్సు గలవాడు నాకంటే పెద్ద వయస్సు కూడా ఒక పెద్ద మనుషుల గురించి మాట్లాడుతూ నేను డూ అనే ఏకపెచ్చిన ప్రయోగం చేశాను అనుకోండి దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది సపోజ్ నేను ఒక అరవై ఏళ్ళ ఆయన గురించి మాట్లాడుతూ ఆ వాడు అంతేలే అన్నాను అనుకోండి అంటే దాని అర్థం ఏంటి ద్వేషం ఉన్నట్టే కదా ఆ ద్వేషమే ఇద్దు అనే పదప్రయోగం చేయించి సో ఆ ద్వేషం హృదయంలో ఉంటే యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్ అది కైటఫుడది కైటఫుడనే రాక్షసు ఇంకా ఆసక్తి ఉంటుంది ఎవరో మనకి కావాల్సిన వాళ్ళు ఎవరోలో ఉంటారు వాళ్ళ పేరు వినపడగానే ముఖం చేటంత అవుతుంది అంటే ముఖం వికసిస్తుంది కాల్సిన ఆసక్తి ప్రేమ గురించి నేను మాట్లాడటం లేదు ఆసక్తి గురించి మాట్లాడతాను అది మధు అనే రాక్షసుడు సో మధుసూదన అన్నప్పుడు మధు శబ్దము కైటభుని కూడా ఉపలక్షణం మధు చెప్పినప్పుడు కైటభుడు కూడా ఉంటాడు పక్కనే మధుసూదన అంటే మధు కైటభ సూదన అని అంటారు కాబట్టి మీరు ఈశ్వరుని ఎందు భక్తిని చేసి ఆ కూడా తెలిసి చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఎవళ్ళని ఎవళ్ళ ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ల ఎవళ్ళ ఎందు శత్రుభావం కలిగి ఉన్నారో వాళ్ళ ఎందు కూడా ఈశ్వరుడు ఏకరూపంగా ప్రకాశిస్తున్నాడు అని మీరు ఆ అంతఃస్కరణ పరిచ్ఛేదములకు అతీతంగా ఎదగాల్సి ఉంటుంది ఆ మధుకైట భరాక్షసులని ఛేదించాల్సి ఉంటుంది అది ఛేదించటాన్ని ఇట్స్ ఎ బ్యాటిల్ వన్ హ్యాస్ టు విన్ ఎగ్నెస్ట్ వన్ శాల్ ప్రతి ఉంటుంది ఈ లోటు ఇప్పుడు ఇంకా గృహస్థుల గురించనే కాదు ఇప్పుడు మేము సాధువులో అరడదని మంది కలిసామనుకోండి ఆయన ఏమిటి వాడి ఆశ్రమే ఎలా ఉందంటావు అని నేను ఇంకోటి అడిగాను సంథింగ్ లైక్ దాట్ సాధు సమాజ్యం మీటింగ్ ఒకటి అవుతూ ఉంటుంది ఆ మీటింగ్లోకి వెళ్తే ఆయన ఏమంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఫలనా రాజమండ్రి నుంచి ఆ రాజమండ్రిలో ఉన్నారా మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారా ఏమిటి పదేళ్ళ నుంచి ఉంటున్నారు అదే మీరు ఎప్పుడు వినలేదే మీరు పదేళ్ళ నుంచి విన్నారా రాజమండ్రిలో మనకు తెలుసు తెలియని సాధుకోకుండా ఉన్నాడని తెలియలేదే ఎనీవే చాలా సంతోషం రండి ఇక ఇలాగ ఇలాగ ప్రారంభం అవుతుంది బిల్సా సో Uh, uh, it's, it's very interesting, and uh, it is a source of a lot of rāgata desha. Anjata ne, this kind of social gāsip-pantra kūda avoid jamañjaptār padele. Sri Krishna jeped. Sri Krishna ava jeped. Sri Krishna ava jeped. Pallamura ajjhāya in, in ga, vivitta desha sevitma. Ārāthir jana samusadi. Inke me kasana, sanjaya han ki tāvul ye ni vifanga jeped hai. So Ārāthir jana samusadi. ఈ గ్రూపుల్లో గ్రూప్ మీటింగ్స్ ఉంటాయి చూడండి సోషల్ మీటింగ్స్ దీన్ని నువ్వు అవాయిడ్ చేయమని చెప్పాడు అరతి యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్ యూ అవాయిడ్ ఇట్ కీప్ ఇట్ అ డిస్టెన్స్ డూ నాట్ డెవలప్ అట్రాక్షన్ ఫర్ ఇట్ రతి అంటే అట్రాక్షన్ ఆకర్షణ దాని మీద ఆకర్షణ పెట్టుకుంటా ఎందుకంటే అది గాసిప్పుకి దారికిస్తుంది ఆ గాసిప్పులో ఈ శ్రవణేంద్రియం బాగా పనిచేస్తూ ఉంటుంది ఏదో తింటూ ఉండడం చూడడానికి ఉంటుంది వింటూ ఉండడం తినేది ఇక్కడ ఈ పని ఈ పని ఈ గాసిప్పు వల్ల రాగద్వేషాలు బాగా పెరిగిపోతాయి సో మధుకైటభ సూదన ఆ కథలో ఏమొస్తుందంటే ఈ మధు కైటభలతో విష్ణు యుద్దం చేస్తూ ఉంటారు యుద్ధం చేస్తే వాళ్ళు అంటారు అవాంజహి నయత్రూర్మి సలిలేన పరిప్లుత డ్రై ల్యాండ్ మీద చంపాలి నువ్వు మమ్మల్ని చోట నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అని వాళ్ళు ఛాలెంజ్ వేసుకుంటారు అంటే చుట్టూ చూస్తారు ఎందుకు విష్ణువు ఎక్కడ నిద్రపోతాడు సముద్రంలో నిద్రపోతాడు కదా కాబట్టి చుట్టూ చూస్తే ఏముంటుంది నీరుంటుంది దాంతో వాళ్ళు చాలా ధైర్యం వచ్చేస్తుంది వాళ్ళకి ఆ మమ్మల్ని నువ్వేం చేయలేవు నేల డ్రై నేల మీద చంపగలుగుతావు కానీ నీరున్న చోట మమ్మల్ని ఏం చేయలేవు నువ్వు అని అంటారు అంటే విష్ణువు అంటే అంటే అభిప్రాయ నువ్వు యుద్ధ మమ్మల్ని నువ్వు సంహరించలేవు అని ఒక ఛాలెంజ్ కింద విసురుతాను అప్పుడు విష్ణు ఏం చేస్తాదంటే వాళ్ళిద్దరినీ పట్టుకుని తన త్వర మీద కూర్చోబెట్టి చంపేస్తారు అది స్టోరీ ఇది మామూలుగా చెప్పడానికి తప్పితే సినిమాల్లో తీయడానికి దానికి బాగానే ఉంటుంది కానీ దాని యొక్క సారమేమంటే సలిలము స్నేహము ఆసక్తి అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్ దాన్ని నీటితో పోల్చారు ఎందుకంటే అది ద్రవ రూపంగా ఉంటుంది కనుక దాన్ని నూనెతోటో నీటితోటో పోలుస్తూ ఉంటాం కాబట్టి నీవు సాంసారిక విషయములపై విషయ భోగములపై ఆసక్తి పెట్టుకుని ఉన్నంత కాలము ఈ రాగద్వేషాలను నీవు అతీతుడు కాలేవు వాడి దేవత అయ్యేది ఇంకెవడయ్యేది ఎప్పుడైతే నీకు సాంసారిక భోగములపై ఆసక్తి లేకుండా వైరాగ్యాన్ని అవలంబిస్తావో ఆ క్షణంలోనే ఈ రాగద్వేషాలని నీవు ఛేదించగలవు అని ఆ మొత్తం గాథం మధుసూదన ఎప్పుడు కూడా ఒక కర్తవ్యం ఏమిటి అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది ఈ సందర్భంలో నా కర్తవ్యమేమి తెలుస్తూ ఉంటుంది తెలియడం సమస్య కాదు అయితే వీడు కర్తవ్యం చేయలేకపోతాడు ఎందుకు చేయలేకపోతాడంటే కేవలము రాగద్వేషముల చేత ప్రేరితుడై ఉంటాడు గనకనే చేయలేకపోతాడు ఇప్పుడు చిన్న దృష్టాంతం ఇప్పుడు అమ్మగారి ఒంట్లో బాగోలేదు తల్లికి ఆరోగ్యంగా లేదు తండ్రికి ఆరోగ్యంగా లేదు వీడికి తెలుస్తూ ఉంటుంది ఏమని ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటంటే కొంత నా దగ్గర ఉన్నటువంటి సేవింగ్ లో వేసుకున్న డబ్బైనా తీసుకొచ్చి నాయనగారికి మనం వైద్యం చేయించాలి మన సేవింగ్స్ అంతా కూడా ఖర్చైపోయినా సరే ఈ పని మన డ్యూటీ అని తెలుస్తూ ఉంటుంది హి అయితే ఇప్పుడు నాయన గారికి వైద్యం చేయించారు మన దగ్గర ఉన్న కొంత ధనం ఖర్చు పెట్టి అనుకోండి అది ఇంకో రకంగా కవర్ అవచ్చు ఇట్స్ నాట్ దట్ యూ విల్ లూజ్ ఇట్ ఎంటైర్లీ ఆయన దగ్గర ఏదైనా స్పేర్ మనీ ఉంటే ఆయన ఇచ్చేస్తారు ఆయనే నాయన నాకు వైద్యం చేయించావు చాలా సంతోషం నా దగ్గర డబ్బు ఉందిరా ఇది నేనేం చేసుకుంటాను నువ్వు తీసుకో నేను ఎలా మీకు ఇవ్వాల్సిందే కదా అని ఇచ్చేస్తాడు కవర్ అయిపోతుంది లేకపోతే ఇంకో రకంగా వస్తుంది భగవంతుని ఇంకో రకంగా పంపిస్తాడు రోడ్డు మీద పడిపోకర్లేదు కానీ వీడికి రాగా ఉంటుంది నేను నేను దీనికోసం ఇలా హాస్పిటల్ పాలు చేయడానికి కోరకుంటున్న సున్నా లాంటిది హాస్పిటల్కి డబ్బు ఇవ్వడం అంటే ఇంకా మళ్ళీ దాంట్లో రికవర్ అయ్యే ఉండదు హవాయి కండు అని చేత ఇప్పుడు ఇంత వైద్యం మనం చేయించాల్సిన అవసరం ఉందా అని ఆలోచించడం ప్రారంభిస్తాడు ఈ విధంగా సో భార్య దానికి తోడుగా అదే ఆ డబ్బు మనం మరో దానికి పెట్టుకున్నా ఉండవాయి మీరు ఇలాంటి దాంట్లో కాదు దీనికే ఉన్నాను ఇలాగే ఆమె కూడా సలహా ఇప్పిందని అనుకున్నాను ఆమె కాబట్టి యూ కెన్ ప్లే ఇన్ ది రివర్స్ డైరెక్షన్ ఆల్సో సో ఇప్పుడు హీ నోస్ ది డ్యూటీ బట్ రాగద్వేషాలు అంటొస్తాయి డ్యూటీ తెలియకపోవడం సమస్య కాదు అంచేత వాడు ఏమంటారంటే ఏమంటే నాన్నగారికి హోమియోపతి వేద్యం చేస్తే కావద్దు హోమి మంచిదే కావచ్చు కానీ వాడికి హోమియోపతి మీద ప్రేమ కాదు అది ఇట్ ఈస్ సంథింగ్ ఇది ఇది ప్రాబ్లమ్ ఇవాల్సి ఆ తండ్రి వివేకవంతుడైతే ఆయన నువ్వేం చెంత చేయకురా హోమియోపతి గురించి కూడా నువ్వు చెత్తచేయకురా ఆయన టేక్ కేర్ అనే ఏదో చేస్తారు సో ఈ రకంగా మనకి రాగద్వేషాలు నేనేదో దృష్టాంతం చెప్పాను సో మన సమస్య రాగద్వేషాలు మన సమస్య ధర్మం తెలియకపోవడం కానీ అర్జునుడికి తెలియదు వాడికి తన డ్యూటీ యుద్దం ధర్మరాజు గారు నమ్ముకుని యుద్ధం వచ్చారు పాప ఆయన అసలు వీడియోలు అర్కొచ్చాడు వాళ్ళందరినీ యుద్దం చేయడానికి సో వీడు ఇప్పుడేమో యుద్దం ఎందుకని అంటాడు యుద్దం ఎందుకని అన్నవాడు అసలు ఎందుకున్నాడు అక్కడ వై హీ స్టాండింగ్ డే వాట్ ఫర్ హీఈ స్టాండింగ్ డే ఇన్ ది ఫస్ట్ ప్లేస్ కాబట్టి డ్యూటీ సమస్య కాదు అక్కడ రాగద్వేషాల సమస్య మనిషి రాగద్వేషములతో నిండిపోయాడుంటే అలాగే ఉంటాడు మనిషి అలాగే ఉంటాడు దాన్ని వర్కౌట్ చేసుకోవాల్సి వర్కౌట్ చేసుకుని రాగద్వేషాలను బాగా బలహీనం చేసుకోవాలి న్యూట్రలైజ్ చేసుకోవాలి వాటిని ప్రభావహీనములుగా చేసుకోవాలి అంటే ఏమిటి మన ప్రవృత్తిని అవి ప్రభావితం చేయకూడదు ఆవిషాలు ఉండడంలో తప్పు కాదు మన ప్రవృత్తిని ప్రభావితం చేయకూడదు డబ్బు మీద ప్రేమ ఉండడం తప్పు కాదు కానీ అవసరమైనప్పుడు కూడా ఖర్చు పెట్టకుండా వెనక్కి తొక్కి పెట్టే స్థితికి ఆ ప్రేమ చేరుకోకూడదు అవసరమైనప్పుడు ఖర్చు పెట్టాలి మళ్ళీ రేపు మాట ఏమిటి మనిషికి చాలా కష్టంలో ఉన్నప్పుడు ఈ సమస్య పరి ప్రతివాడికి వస్తుంది సమ రాగ్లేషాల సమస్య వెరీ ఇంట్రెస్టింగ్ సో ఒక ఆయన ఉన్నాడు ఆయన హీ హెస్ టు టేక్ ఎన్ యాక్షన్ ఒక పర్టికులర్ యాక్షన్ తీసుకోవాలి తీసుకున్నట్లయితే రేపు మా అబ్బాయికి ఏమవుతుంది మా అమ్మాయికి ఏమవుతుంది అని అడిగాడు నన్ను అంటే నేను అన్నాను చూడు నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో వట్ ఈజ్ ఇట్ దట్ యు హుడు అంటే ఇదే చేయాలి Then do it. When you know that this is how you have to uh, function, do it. Ante paddhena alaaghe ceja ala karakte naincha astha nana kondai mara mamaya otna, mamaya otna. Ante vāla sargu kuruncho, denu kuruncho. Ante ne jepen suudu. Vāla jīvatālini pūrtika maname shāsistuna vānu kodamu. That is something uh, you have to learn uh, to come to terms with that thing. Pūrtika maname shāsistuna vānu kod de pūdu kodamu. Number one. Number two. ఒకప్పుడు ఒక కష్టా స్థితి వచ్చినప్పుడు అందరూ కష్టాన్ని పంచుకోవాల్సి ఉంటుంది ఆ పంచుకోవడంలో భాగంగా కొంత సాక్రిఫైస్ పిల్లలు కూడా చేయాల్సి ఉంటుంది ఇట్స్ పార్టం మన కడుపున పుట్టినందుకు వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అంతే యుంట్ హెల్ప్ పెట్ నీ డ్యూటీ నువ్వు చేయటం సో డ్యూటీ చేయటం దగ్గరకు వచ్చేప్పటికి ఇన్ని కనెక్షన్స్ పెట్టుకుంటే ఎలా చేయగలుగుతారు డ్యూటీ ఇప్పుడు యుద్ధరంగంలో నిలబడి ఉన్నాడనుకోండి ఇప్పుడు అనుకో ఏమవుతుంది మా పెద్ద కొడుకేమో ఏడో తరగతి చదువుతున్నాడు రెండో కొడుకేమో మూడో తరగతి చదువుతున్నాడు నేను లేకపోతే వాళ్ళిద్దరు చదువు ఏమవుతుందో అని అనుకుంటే ఏమవుతుందో ఏమో డిస్టర్బ్ కావచ్చు చదువు హీ మేడ్ ఐ ఇన్లీ బ్యాటిల్ ఫీల్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ మేబీ డిస్టర్బ్డ్ హూ నోస్ నోనో అది డిస్టర్బ్ కాదని చెప్తే నేను యుద్ధానికి సిద్ధమే అంటే హూ కెన్ టెల్ యూ దాట్ కాబట్టి మనిషి భవిష్యత్తులోకి తొంగి చూడడానికి బాగా అలవాటు పడుతుంది అంటారు ఒకవేళ పొరపాటును మీకు అలవాటు లేకపోయినా మీకు అలవాటుని చేసేందుకు చాలా మంది ఉన్నారు లోప వర్తమానంలో ఉండడు ఎందుకంటే డ్యూటీ వర్తమానంలో ఉంటుంది రాగద్వేషాలు భవిష్యత్తుని ప్రాజెక్ట్ చేస్తూ ఆ భవిష్యత్తు యొక్క ప్రాజెక్షన్స్ లో పడుపు ఈ డ్యూటీ చేయడానికి వెనుక కాబట్టి గీత మొత్తం మీద మీకు సారని నేను చెప్పేస్తున్నా వన్ యువర్ డ్యూటీ స్వధర్మ డ్యూటీ రెండు రాగద్వేషాలు మనిషిని పీడించేటువంటివి రాగద్వేష వాటికి మీరు వశం మీరు స్వధర్మం నుంచి జారిపోతారు స్వధర్మం నుంచి ఎవడైతే జారిపోతాడో వాడు పతితుడైపోతాడు ఇది గీత యొక్క మొత్తం ఫిలాసఫీ అంచేతనే ది సైకాలజీ ఆఫ్ గీత ఈజ్ ఎంటైర్లీ ది సైకాలజీ ఆఫ్ రాగద్వేష గీతా సైకాలజీ అంటే రాగద్వేష సైకాలజీ అనే అర్థం ఆ రాగద్వేషములను పోగొట్టగలవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే గెవడు కాదు గెవడు కాదంటే నా అభిప్రాయం మీరు శ్రీకృష్ణ భక్తిని నేర్చుకుని శ్రీకృష్ణ భక్తి అంటే నా అభిప్రాయం వారు అడగం దేవుళ్ళు ఉన్నారు వాళ్ళలో అలా కాదు ఇట్స్ నాట్ లైక్ దాట్ శ్రీకృష్ణ రూపంగా ఈశ్వరుడు ఉంటాడు ఆ ఈశ్వరుని మీరు అనేక రూపాల్లో పూజించవచ్చు కానీ మీరు రాగద్వేషాన్ని నిర్మూలించదలుచుకుంటే గీతను చదవాలి గీతం చదవాలంటే శ్రీకృష్ణుని ఎందు భక్తుడయి ఉండాలి అభక్తాయక భాచన అభక్తుడు కాని వాడికి గీతా గీతాధ్యా గీతం చదివే అధికారం లేదు కాబట్టి మీరు శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తే మీరు రాగద్వేషాలకు అతీతంగా గడుపుతారు ఎందుకంటే రాగద్వేషాలకు అతీతమైన ఒక వ్యక్తిని గాని ఒక అవతార పురుషుణ్ణి కాని ఒక మహాత్ముడిని కానీ చూపించమంటే మొట్టమొదటి శ్రీకృష్ణుని చూపిస్తారు ఇంకా తర్వాతే వస్తారు అందరూ కూడా ప్రతివాడి జీవితంలోనూ కొద్దో గొప్ప రాగద్వేషాలు ఉన్నాయి కానీ ఏ రకమైన రాగద్వేషాలు లేనివారు శ్రీకృష్ణుడు ఒక్కడే రుక్మిణీ దేవిని అంత ప్రేమగా పెళ్లి చేసుకున్నాడు ఆవిని విడిచిపెట్టే టైం వచ్చినప్పుడు ఆవిడికేసి చూడకుండా విడిచిపెట్టేస్తాడు అంటే అదేదో గొప్పతనం నేను చెప్పట్లేదు అక్కడ ఉన్న పరిస్థితి ఆ ద్వారకా నగరం నాశాన్ని పొందే టైంలో రుక్మిణి కూడా వెళ్ళిపోతుంది దాంతో పాటు ఎవరు వెయ్యలరు అతను ఈ డజన్ టీవెన్ బ్యాక్ ఐ లీడ్ అని కనురెప్ప కూడా వేయకుండగా హీ లీవ్స్ ఎవరిథింగ్ బిహైండ్ పూర్తి రాగద్వేష రహితుడైనటువంటి అవతారం కాబట్టి శ్రీకృష్ణుడు అంచతనే ఆయన గీతను బోధించగలిగాడు లేకపోతే ఎలా బోధిస్తాడండి వైరాగ్యాన్ని బోధించడం కష్టం ఎందుకంటే హృదయంలో వైరాగ్యం లేదనుకోండి నేను చెప్తున్న ప్రతి మాట నా హృదయంలో ఉండే ఆ భావజాలానికి విరుద్ధమైన మాట నేను చెప్తూ ఉంటాను కదా అలా చెప్పాలంటే దాటి ఇన్నర్ కాన్షియన్స్ దాన్ని తొక్కి పెట్టి మాట్లాడాల్సి ఉంటుంది అలా ఎంతసేపు మాట్లాడిపో బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది బాగా ప్రాక్టీస్ అయితే పర్వాలేదు కొద్దిగా రావాల కష్టం అనిపిస్తుంది బాగా ప్రాక్టీస్ అయిపోతే పర్వాలేదు సో అలాంటి ప్రాక్టీస్ అవ్వకూడదు అలాంటిది అవ్వకుండా ఉండడమే మంచిది ఆ అనుభవం లేకపోవడమే మంచిది కాబట్టి రాగద్వేషములకు అతీతంగా మనిషిని ఉన్నతిని సాధించాలి అంటే శ్రీకృష్ణుని యొక్క ఉపదేశం ఒక్కటే మార్గం ఇంకా మరొకటి లేదు సంజేతనే వెరీ బిగినింగ్ లోనే మధుసూదన రాగద్వేషములను సూదనము చేయువాడు సూదనము అంటే పచ్చడి చేసి వారాడు సో వాటిని పూర్తిగా చొలగించువాడు ఆయన అర్జునుణ్ణి చూసి ఈ మాట చెప్పాడు ఎందుకంటే ఎవడైనా దుఃఖిస్తున్నాడు అనుకోండి వాడు రాగద్వేషాల ప్రభావానికి లోబడి దుఃఖిస్తూ ఉంటాడు సలహా చెప్పేవాడు కూడా రాగద్వేషాలు కలవాడైతే రాగద్వేషములకు అతీతుడే సలహా చెప్పగలుగుతాడు మధుసూదన కాగద్వేషములకు అతీతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానులోనే అక్కడ ఉండే స్వారస్యం ఉంది తం తథా కృపయాభిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం విషీదంతం ఉవాచ ఉవాచ అంటే పలికెను పలికెను అంటే ఏం పలుకుతాడు పలుకు పలుకుతాడు ఇంకేం పలుకుతాడు సో ఇదం వాక్యం విషీదంతం ఉవాచ అంటే చాలు ఇదం వాక్యం ఈ మాటను పలికెను అని అన్నారు ఇప్పుడు శ్రీకృష్ణుడు పలికెను అన్నదానికి శ్రీకృష్ణుడు ఈ మాటను పలికెను అన్నదానికి ఏమైనా ఎక్స్ట్రా మీనింగ్ ఉందా అక్కడ ఏమీ లేదు మరి ఇంక ఇదం వాక్యములు ఎందుకన్నాడు అంటే ఆ పలికిన మాట సారవంతమైన మాట సందర్భోచితమైన మాట ఎప్పుడైనా ఒక సలహా ఇస్తే అది దేశ కాలాలకి సలహా ఇవ్వాలి దేశకాలకి సంబంధం లేకుండా అడ్డగోలుగా సలహా ఇవ్వకూడదు దేశకాల శుద్ధి కలిగిన సలహా ఇవ్వాలి కాబట్టి శ్రీకృష్ణుడు ఇవ్వబోయే సలహా ఏమిటంటే కొంత ఈ కొంత కొంతమంది వేదాంతపు సలహా వేదాంతం పేరుతో సలహా అది వేదాంతం ఏం కాదు ఆ సలహా ఎలా ఉంటుందంటే సందర్భశుద్ది లేకుండా ఉంటుంది సలహా ఆయన అలాంటి సలహా ఆయన ఏమన్నా ఇప్పుడు పెళ్లి ఇంకో అరగంటలో పెళ్ళనగా వాడు వచ్చి నేనేమో పంచదశి పాఠం చదువుతానో లేదా ఇలా ఏదో మొదల చేయడం అనుకోండి లేకపోతే దానికి సంబంధించి ఏదో వైరాగ్య గ్రంథం వృషభ గీత రుభుగీత చదువుతాను లేదా దత్తాత్రేయ గీత చదువుతాను మొదల ఆ ఇంత అంతకంటే కావాల్సిందేమంద్రా నేను చాలా బుద్ధిమంత్రమని కూర్చున్నట్టు పాఠం చెప్తే వాడు పెళ్లి ఏం చేసుకుంటాడు ఇంకా కాబట్టి సందర్భోచితంగా చెప్పాలి ఏది చెప్పిన ఏదో దృష్టాంతం చెప్పాను నేను కనుక అంత కరెక్ట్ అయిన సందర్భంగా చెప్పినటువంటి మాట గనక దాన్ని ఎంఫోసైజ్ చేయటం కోసం ఇదం వాక్యమువాచ మధుసూదన తర్వాత శ్లో శ్రీభగవానువాచస్వాకమిద విషమే సముపస్థిత అనజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున శ్రీభగవానువాచ ఈ శ్రీ భగవాన్ వాచే అర్థము మీకు పదకొండో శ్లోకం దగ్గర చెప్తా కొంచెం విస్తారంగా చెప్తా ఇక్కడ ఊరికే సింపుల్ గా ఎందుకంటే ఉపదేశం ఇంకా ప్రారంభం కాలేదు ఇక్కడ ఉపదేశం ఆరంభం కాలేదు ఉపదేశం పదకొండో శ్లోకం దగ్గర శోచ్యానంలో శోచేస్తా ఇది ప్యూర్లీ కాంటెక్స్ట్యువల్ డిస్కషన్ ఉపదేశము సర్వ మానవాళికి సంబంధించిన ఉపదేశం ఆ విషయం అక్కడ చెప్తాను ఇక్కడ ఒక రకంగా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నమాటే భగవానుడు సకల మానవాళికి చెప్తున్న మాట అనే లెవెల్ కి ఇంకా ఇది చేరలేదు ఆ రకంగా కూడా వ్యాఖ్యానం చేయవచ్చు బట్ గీత యొక్క సారం ఏమంటే మనిషిని శోకమోహాలకు అతీతంగా ఎదిగిట్లా చేయటం ఆ శోకమోహాలకు అతీతంగా ఎదగాలి అంటే అశోచ్యానన్వ శోచస్వం దగ్గర ఆరంభమైన ఉపదేశమే ప్రధానం సో అంతవరకు కూడా అది కాంటెక్స్టే కనుక ఇక్కడ దీన్ని కూడా ఉపదేశంలో భాగంగా చేర్చలేదు కాంటెక్స్ట్ బిల్డప్ే సో హే అర్జునా అని సంబోధించారు ఆ సంబోధన కూడా చాలా స్వారస్యం కలిగిన సంబోధన అది కూడా చెప్తాను మీకు ఇప్పుడు ఏమంటున్నారంటే శ్రీకృష్ణుడు ఇదం కష్మలం కుత అని అంటే కష్ మలం అంటే దోషం ఆ మానసికమైన దోషం కష్ అనేది చాలా ఆ దోషాన్ని బాగా దృఢం చేసేటువంటి విశేషం కరడుగట్టిన దోషం కష్ కష్ అనే పదానికి కరడుగట్టిన దోషం అంటే మహాదోషము అనర్థం ఎందుకంటే మలం అని తెలుస్తూనే ఉంది అది కష్ మలం ఇంత పెద్ద వ్యామోహము ఇంత పెద్ద భ్రాంతి ఇంత పెద్ద పొరపాటు ఆలోచనలో పొరపాటు ఫిజికల్ గా చేసింది ఏమీ లేదు అక్కడ పొరపాటుకి యాక్షన్ పొరపాటు తర్వాత వస్తుంది ముందు నీ థింకింగ్లో పొరపాటు చూడండి భావము అన్నది మనిషి జీవితాన్ని నడిపించేది భావం మనం తప్పుడు భావంలో పడిపోయామంటే మనకి తెలియకుండానే ఏళ్లు గడిచిపోయి